ఈ శరీరాన్ని యోగ్యంగా కూడా చూడమాక ఆ ప్రపంచాన్ని కూడా యోగ్యంగా చూడమాక సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి చైతన్యం సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి ఆత్మ ఆకాశం అవతల పరం ఈ పరం దృష్టి ఇక్కడి నుంచి అలవాటు చేసుకో ఇంద్రియాల కవతల కర్మ కవతల ఫలితానికి అవతల ఇట్లా ఒక్కొక్క దానికి ఏదే ఏదేదైతే నీకు జనన మరణాల మధ్యలో నీకు ఉన్నట్లుగా తోస్తూ ఉందో ఆ ఉన్నట్లుగా తోస్తున్న ప్రతిదానికి ఆవల చూడటం నీకు రావాలి ఆ ఆవల చూడటం కనుక నీకు వచ్చేసింది అనుకో అప్పుడు నీ కళ్ళెదరకుండా ఉన్నది నీ మీద ప్రభావితం కాదు యా సింపులే సో అలా నువ్వు నేర్చుకో అది మొదటి మాటలో చెబుతుంది ఆకాశం వలె అంటే అర్థం ఆకాశం నా కళ్ళకు కనపడింది కదండి ఉన్నట్టుగా అయితే దాని అవతల చూడు ఏమంటే వాయు ఉన్నట్లు నాకు అనుభూతం అయితే దాని అవతల చూడు ఏమంటే నీళ్లు తాగకపోతే నేను ఉండలేకపోతున్నాను ప్రాణం నాకు నీరు నీరు ఆధారంగానే కదా ప్రాణం పనిచేస్తుంది అయితే దాని అవతల చూడు ఏమంటే ఆహారం తినకపోతే నేను ఉండలేకపోతున్నాను అయితే దాని అవతల చూడు ఇట్లా ప్రతిదానికి అవతల చూడడానికి ఉపయుక్తమయ్యేవే సాధనలు అధిగమించడానికి ఉపయుక్తమయ్యేవే సాధన ఇన్ని సాధనలు ఎందుకు వచ్చినాయ్యా అంటే ఈ అవతలకి నిన్ను చూపెట్టడానికి అవతల చూడడం అనేది అంత సులభమైన విషయం కాదు మానవుడు ఎప్పుడు యువతలు చూ చూడడం సులభంగానే అవతల చూడటం చాలా కష్టం అందువల్ల అన్ని సాధనల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ సాధన యువతల నుంచి అవతలకి తరింపజేస్తుంది తరణం పూర్తి చేయడానికి ఉపయోగం అయ్యేదానికి సాధన అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు కల ఆ ఒడ్డులో ఏముందండి ఈ ఒడ్డు లాగానే ఉంటుంది కదా అవతల ఒడ్డు కూడా వెళ్ళి చూస్తే తెలుస్తుంది యువతల ఒడ్డు మీదే ఉండి అవతల ఒడ్డు గురించి ఎంతసేపు వ్యాఖ్యానించినా ఆ సాధన వల్ల నీకు వచ్చే పరిణామం పూర్తి కాదు వివేకం రాదు చాలా మంది ఏం చేస్తారంటే అవతల మీదకి చేరినటువంటి వాడు చెప్పినటువంటి మాటలని యువతల మీద ఉండే నేర్చుకుంటారు శాస్త్రం అన్నీ చెప్పేస్తుంది యువతల గురించి చెప్తుంది అవతల గురించి చెప్తుంది తారకం పూర్తి వాడి మాటలు ఉంటాయి శాస్త్రంలో తారకం మొదలు పెట్టేవాడి మాటలు ఉంటాయి శాస్త్రం అసలు తారకంతో పని లేకుండా సాంఖ్య విచారణ దగ్గరే ఆగిపోయి తెలుసుకోవడం మాత్రమే మోక్షం అనేటటువంటి మాటలు కూడా ఉంటాయి అమనస్క స్థితి ఎందుకు ఊరుకున్న ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే ఏది సాంఖ్యానికి సరిపోతుంది ఏది తారకానికి సరిపోతుంది ఏది అమనస్కానికి సరిపోతుంది నిర్ణయం తెలిసి వాడు ఉండగలుగుతాడు ఈ నిర్ణయం స్వానుభవంలో సాధనలు లేని వాడేమో ఉండలేకపోవడం ఇంతే తేడా ఉండలేకపోవడం అన్న సమస్య ఇక్కడ మొదలవుతుంది ఎందుకని అంటే ఉదాహరణ జరుగుతుంది ఇప్పుడు ఈ నవరాత్రులు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండడం అంటే చాలా రకాల ఉపవాసాలు నిర్జల ఉపవాసం జలం అసలు నీటి చుక్క పుంట్టుకోకుండా ఉపవాసం ఉండడం అదొక పద్ధతి రెండు నక్తం అంటే అర్థం ఏంటి ఉదయం వేగు చుక్క పుడిచిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళా నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయటం లఘువుగా హితంగా మితంగా సాత్వికంగా అంటే దాని అర్థం ఏమిటంటే దీక్షలను బట్టి ఉంటుంది ఆ స్థాయిని బట్టి ఉంటుంది సగభాగం భుజించమని ఒక పద్ధతి చెప్తుంది పావు భాగమే భుజించాలని ఒక పద్ధతి చెప్తుంది సరే ద్వైత భాగమేమో సృష్టిగా సంతృప్తికరంగా భోజన చేయకుంటుంది అది వేరే ఇలా మూడు రకాలుగా ఈ భోజనం చేసే పద్ధతిలో కూడా తేడావుతుంది సరే ఇది ఒక పూట భోజనం అయితే సరే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమిటి పగల పగలు భోజనం చేసేస్తారు భోజనం చేసి సాయంత్రం నిరాహారి ఇక ఫలమో పండ్లో బాలో పుచ్చుకుంటాడు అనమాట అంతవరకు ఇలా సరిపెట్టుకునే విభాగాలు కొంతయి కొంతమంది ఉన్నారు ఆ పండ్లో ఫలమో సరిపోకపోతే ఏదో ఒక ఘనాహారం పుచ్చుకొని దాంతో సరిపెట్టుకోవాలి ఇప్పుడు ఇన్ని రకాల చెప్తే మమ్మల్ని ఏం ఫాలో ఇవన్నీ కరెక్టే అన్నారు కదా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఒక వెయ్యి ఛానల్స్ ని ముందు పెట్టేశామయ్యా చూస్ యువర్ ఆప్షన్ నువ్వు ఎలా ఉండగలుగుతావు దాట్స్ వెరీ ఆ ఉండగలగటం అన్న దాంట్లో నీకు సామర్థ్యం ఉత్పన్నమవుతుంది సామర్థ్యాన్ని బట్టే సాధన అంతేగాని నీకు సామర్థ్యం లేకపోతే ఇప్పుడు ఏదో పెద్ద కొండ మీద అంశాన్ని స్వీకరించావనుకోండి అలా ఉండలేవుగా మరి నువ్వు ఈ సమస్య చాలా మంది ఉంటుంది అంటే ముఖ్యంగా తారకంలోకి వచ్చిన వాళ్ళందరికీ సమస్య కనబడుతుంది సాంఖ్య విచారణ అంతా తెలుసుకుంటారు బాగా శాస్త్రం చదివేస్తారు అధ్యయనం పూర్తి అయిపోతుంది ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు ఇకపోతే అన్ని ఎంతసేపు చెప్తారు ఒక సంవత్సరం చెప్తారు రెండేళ్లు చెప్తారు మూడేళ్ళు ఐదేళ్ళు చదివితే మొత్తం అన్ని శాస్త్రాలు అయిపోతారు వేదాంతానికి సంబంధించిన